ఖ్య రెండు నీవే నియామకుడవు నీవు దయాధివి జీవులకు స్వతంత్రమితి విందు కొరక అసురులకు పాపము అమరులకు పుణ్యము పసగానే పంచిబెట్టి పనిగొనేవు వసుధనీలీలకింతవలెనా తొల్లే కర్మము పొసగ మంచిదిగానే బుద్ధి పుట్టించరాదా నీవే నియామకుడవు నీవు దయానిధివి జీవులకు స్వతంత్రమిచ్చితి విందుకొరకా కౌరవులకు నోటమి కౌంతేయులకు జయము ఏరు ఏరుపరచి చూచితివి ఇరుదశల సారెకు భూభారము దించగనింతవలెనా పోరులేనివారినే పుట్టించరాదా నీవే నియామకుడవు నీవు దయానిధివి జీవులకు స్వతంత్రమిచ్చితి విందుకొరకా జడులకు అజ్ఞానము సజ్జనులకు విజ్ఞానము అడరించి ఏలితివి అందునిందును బడి శ్రీవెంకటేశ పాపపుణ్యములకింతేలా కడకూ మంచిదిగానే కరుణించరాదా నీవే నియామకుడవు నీవు దయానిధివి జీవులకు స్వతంత్రమిచ్చితివి ఇందుకొరకా